గుణనిధియ ప్రహ్లాదు గుణములు గలవు గుణ నిధియూ ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గురుకాలమున గనుదింపన శక్యంబులు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి సప్తమ స్కంధంలో నూట ఇరవై ఓ పద్యం